హరి ఓం గణానాభవామహే ఉపమశ్రవస్తమ జ్యేష్రాజు బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతులంహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరాస్మాజేన్నోద్విజతేర్షామర్షభయోగై ము సే ప్రియ ఈ శ్లోకంలో ఇంట పాయింట్ ఒకటి ఉండే అదేమంటే యహ సహా మే అన్నాడు యో మద్భక్త సమే ప్రియ అనలేదు శ్లోకంలో ఎవడైతే నా భక్తుడో వాడు నాకు ప్రీతిపాత్రుడు అని చెప్పినాడు ఇక్కడ ఆ భక్తుడు అనే మాట కూడా తీసేసాడు అంటే ఏమిటి ఈశ్వరుని వెళ్ళవ మీరు అంత హై లెవెల్ భక్తి చేసినా చేయకున్నా ఈ విధంగా ఉన్నట్లయితే వాడు నాకు ప్రీతిపాస్తుంది అంటే చూడండి దాని అర్థం ఏంటంటే ఒక నియమం ఒక సూత్రము కలదు అది సద్గుణ ప్రాప్తిదేమ ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుని పొందుతా అంటే మామూలుగా కథల్లోనూ అక్కడ ఎలా చెప్తారంటే ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఎలా పొందుతారు మీరు ఏదో విమానంలోనో ఎక్కడికో ఇంకో ఒకటికి వెళ్తే అక్కడ ఆయన కూర్చొని ఉంటాడు మీరు వెళ్ళేప్పటికీ ఆయన నిలబొడతాడు మీరు వెళ్ళి ఆయన కౌగులించుకుంటారు అలా ఏదో చెప్తా చెప్తారు అవన్నీ ప్రిలిమినరీ ప్రతి దానికి ఓ సందర్భం సమయం ఉంటుంది ప్రతి దానికి ఉంటుంది ఆ సమయంలో ఆ సందర్భంలో అది అది బాగు ఆ సందర్భం నుంచి పక్కకి తప్పిస్తే అది అంత శోభగా ఉండదు కాబట్టి అలా చెప్తారు ఊరికే ప్రిలిమినరీగా పిల్లలకి బోధ చేసేప్పుడు అలా చెప్తారు కానీ వాస్తవంలో ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఈశ్వరుడు అనేది ఒక మనిషి ఒక పెర్సన్ కాదు ఒక తత్వము ఈశ్వరుడు అనేది తత్వము ఈశ్వరుడు వ్యక్తి కాదు తత్వము నిజానికి ఈశ్వరుడు వ్యక్తిగా ఎందుకు భాషిస్తున్నాడు మనకి అంటే నన్ను నేను వ్యక్తిగా స్వీకరించడాన్ని బట్టి నాకు ఈశ్వరుడు వ్యక్తిగా భాషిస్తున్నాడు నేను వ్యక్తిన నేను వ్యక్తిన అది మరి చూసుకోవాలి మీరు నిద్రపోతున్నారండి నిద్రలో మీరు వ్యక్తి కానే కాదు స్వప్నం వచ్చిందనుకోండి స్వప్నంలో మీరు ఈ వ్యక్తి కాదు ఇంకో వ్యక్తి అవుతారు ఒకడు స్వప్నంలో కవి జాగ్రత్త వ్యవస్థలో కవి కాదు స్వప్నంలో కవి కవిత్వాలు చేశాడు ఊళ్ళో వాళ్ళందరూ ఇప్పుడు కాబట్టి స్వప్నంలో మీ కవిత్వ కవి వ్యక్తి ఆ వ్యక్తి సత్యమా కాదు కానీ ఆ వ్యక్తిత్వాన్ని ఆ ప్రపంచాన్ని ప్రకాశింపజేసిన చైతన్యం ఏది కలదో అది వ్యక్తియా కాదు అది అవ్యక్తము అవ్యక్తము వ్యక్తమే తప్ప వ్యక్తి కాదు అవ్యక్తము వ్యక్తమవుతుంది వ్యక్తము వ్యక్తి వలె అజ్ఞానం చేత వాస్తవానికి నేను కూడా వ్యక్తిని కాను అజ్ఞానం చేత నన్ను నేను వ్యక్తిగా ఎప్పుడైతే స్వీకరిస్తానో ఆ తన ఎందు ఆరోపించుకోబడిన వ్యక్తిత్వం నుండి అనేక దోషాలు దాని నుంచి వస్తాయి అల్టిమేట్గా మనం ఆ దోషాలను అన్నింటినీ అధిగమించాల్సి ఉంటుంది వాటిలో ఒక దోషం ఏమిటంటే మనం ఆరాధించేటువంటి ఈశ్వరుడు మనకి ఇంకొక వ్యక్తిగా భాషిస్తాడు ఎటువచ్చి నేను అల్పులను ఆయన అధికుడు అలాంటి భేదం ఉంటుంది మొత్తానికి వ్యక్తి సో అదొక దోషం దాన్ని భేదము ఈశ్వరుడికి వీడికి విడ ఎందు పోగొట్టడానికి వీలు లేదా అన్నంత బలంగా భాషించేటువంటి భేదము ఆ భేదాన్ని బట్టి భయము ఇన్ని దోషాలు దాని నుంచి పుట్టుకొస్తాయి సో నేను వ్యక్తి నా అనే ప్రశ్న వేసుకోవాలి కొన్ని ప్రశ్నలు వేసుకోవడం మనం అభ్యాసం చేయాలి జనులు ప్రశ్న వేసుకోవడానికి భయపడతారు ప్రశ్న వేసుకో ఎందుకంటే ప్రశ్న వేసుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా తయారవుతారు ఒక కంఫర్ట్ లెవెల్లో ఉంటారు ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనే ఒక కంఫర్ట్ లెవెల్లో ఉంటారు బిల్లులు ఆ లెవెల్లో ఉన్నవాడు ప్రశ్న వేసుకుంటే చాలా అన్కంఫర్టబుల్గా తయారవుతున్నాడు చాలా అన్కంఫర్టబుల్గా తయారవుతుంది నేను ప్రశ్నలు నాకు ప్రశ్న లేవనెత్తడానికే నేను ఉనికిపోతూ ఉంటాను నేను ఈ సమస్యలో చిట్టుకున్నాను నా భగవంతుడు నాకెందుకు అదే నాకే డౌట్ వస్తుంది పాఠం చెప్పేప్పుడు ఈ ప్రశ్న వేయాలా ఈ ప్రశ్న లేవనెత్తాలా అన్నాకే నవ్వు వస్తుంది కానీ మరి ప్రశ్న వేసుకోవడానికి కూడా భయపడేవాడికి ఆ తత్వము దూరంగానే ఉంటుంది సత్య జ్ఞానము దూరంగా ఉండిపోతుంది మొట్టమొదట ఆ పర్సనల్ కంఫర్ట్ లెవెల్ అజ్ఞానంలో ఉండే కంఫర్ట్ని కాదని తోసుకొచ్చి ఎవడైతే ప్రశ్న వేసుకోవటానికి ముందుకు వాడు మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు సో ఇప్పుడు ఈశ్వరుడు ఒకని దగ్గరికి చూసి ఇంకొకరిని దూరంగా తోసివేశాడు అని ఏదైనా కథ ఉందనుకోండి అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఒక ప్రశ్న వేశాననుకోండి సపోజ్ ఈశ్వరుడు అలా చేస్తాడా అని ప్రశ్న వేశాననుకోండి ఆ కథ ఏమైపోతుంది ఆ కథ షేక్ అయిపోతుంది కాబట్టి కాబట్టి నేనేం చేస్తాను ఆ కథని షేప్ చేయటం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఏదో జనాలు ఏదో కథ చెప్పుకుని వాళ్ళకు ఆక్షేపం చేస్తుంటే మధ్యలో నేను వెళ్ళి ప్రశ్న వేసి ఆ కథను షేక్ చేసి పెడితే వాడు ఏ గట్ ఐ డోంట్ గెట్ ఐనీథింగ్ కానీ సపోజ్ నేను పాఠం చెప్పాల్సి వచ్చిందనుకోండి అప్పుడు ప్రశ్న వేయాలా అప్పుడు కూడా ఏ ప్రశ్న వేయకపోతే ఇది నేను పాఠం ఏం చెప్తాను కాబట్టి నేనేం చేయాలి పాఠం చెప్పడం మానేసి నేను కూడా కథను మొదలు అంతే కదా ట్రై చేశాను పోనీ అలా చేద్దాం కొంచెం తేలిక వచ్చి కానీ వర్కౌట్ కాలేదు అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను ఇంకా కథలు చెప్పడం పాఠమే చెప్తాను ఒక నిర్ణయం తీసుకుని ఇలా ఉండిపోయాను సో ఈ కథంతా ఏంటంటే ప్రశ్న వేసుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అందుకోసం చెప్పాను ఇప్పుడు నేను ఇక్కడ చర్చిస్తున్న ప్రశ్న ఏమిటంటే నేను ఒక వ్యక్తిన అని మీరు ప్రశ్న వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకుని వాడు ఎవడు అని అలా మొదలు నేను వ్యక్తిన నేను నేననేది ఒక వ్యక్తియా నేను వ్యక్తి అయితే నిద్రపోయింది నేను మరి నిద్రలో వ్యక్తి లేకున్నా నేను ఉంటని చూడండి అక్కడే మీకు అపవాదం వచ్చేసింది ఎక్సెప్షన్ వచ్చేసింది నేను వ్యక్తిని ఏ వ్యక్తిని జాగ్రత్త అవస్థలో నేను కవిని కాదు కానీ స్వప్నంలో నేను కవిని ఇప్పుడు నేను ఏ వ్యక్తిని కవి అయిన వ్యక్తినా లేకపోతే కవి కాని వ్యక్తిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి స్వప్నంలో ఉన్న వ్యక్తి నేను కాదు జాగ్రత్త అవస్థలో ఉన్న నేను అని చెప్పాల్సి ఉంటుంది సుశుప్తిలో ఉండే నో పెర్సన్ నేను కాదు జా స్వప్నంలో ఉండే అనదర్ పెర్సన్ అది కూడా నేను కాదు జాగ్రత్త అవస్థకు చెందిన దిష్ పెర్సన్ అది నేను అని మీకు చెప్పాల్సి ఉంటుంది అది ఏమి తెలివితేటలైన అది అని పోనీ జాగ్రత్త అవస్థలో కూడా నేను ఆ దిష్ పర్సన్ ఆ వ్యక్తిత్వం ఏదైతే అది నిరంతరంగా కంటిన్యూస్గా ఉందా అన్నది మీరు ఆలోచించాలి కంటిన్యూస్గా లేదది ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు ఉండదు ఎండ్ యూఆర్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ యూఆర్ ఎ పర్సన్ ఎన్ యు ఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఇప్పటికెప్పుడు మీరు కళ్ళు ముర్చుకుని ఆకాశం వలే ఉన్నాను అని ఆకాశ ధ్యానం చేస్తే యు ఆర్ నాట్ ఎ పర్సన్ ఇప్పటికిప్పుడు కళ్ళు మూసుకునే ఆకాశ ధ్యానం చేస్తే మీ పర్సనాలిటీ అక్కడికక్కడే కరిగిపోతుంది చేత శుద్ధ చైతన్యంగా నిర్మలంగా బౌండరీస్ ఏమీ చైతన్య ప్రకాశంగా మిగిలిపోతారు తప్ప దాంతో వ్యక్తిత్వమే ఉండదు కాబట్టి ఇంపర్సనల్ అవేర్నెస్ వ్యక్తిత్వం అనే బౌండరీస్ లేని ఒక చైతన్య రూపంగా మీరు ఇప్పటికిప్పుడు ఉండగలుగుతారు తర్వాత ఈ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుందంటే అది స్థిరంగా ఉండదు ఆఫీసులో ఉండే పర్సనాలిటీ ఓ రకంగా ఉంటుంది ఇంటికి పర్సనాలిటీ మరో రకంగా ఉంటుంది ఇంటి దగ్గర పర్సనాలిటీ ఫాదర్ బ్రదర్ సిస్టర్ హస్బెండ్ ఆ రకంగా ఉంటుంది ఆఫీసులో జూనియర్ సీనియర్ ఆ ఉంటుంది అక్కడ ఉన్న పర్సనాలిటీ ఇక్కడ ఉండదు ఇక్కడున్న పర్సనాలిటీ అక్కడ ఉండదు ఎంత తేడా వచ్చేసింది ఉంటుందండి కాబట్టి తన ఒక వ్యక్తిత్వాన్ని ఏ రకమైన విమర్శ చేయకుండా ఆ పరిశీలన చేయకుండా ఒక వ్యక్తిత్వాన్ని గుడ్డిగా ఆపాదించుకుని ఉన్న ఉన్నవాడు ఈశ్వరుని కూడా మరో వ్యక్తిత్వాన్ని ఆపాదించి అలా చేస్తాడు ఎప్పుడైతే తన ఒక వ్యక్తిత్వాన్ని ఆకారణంగా ఈశ్వరునిపై ఇంకో వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తాడో వాడికి ఆ వ్యక్తిత్వ భావన దృఢంగా ఉన్నంత జీవేశ్వరుల యొక్క ఐక్యాన్ని కన్సిడర్ చేయటం కూడా కష్టమైపోతుంది ఎనీవే నేనేదో ఒక టాపిక్ లేవనెక్కి చెప్పాను ఆ టాపిక్ అవసరం అనిపించి చెప్పాను మళ్ళీ వస్తాను లాంటిది కాబట్టి ఇక్కడ యోమద్ భక్త సమే ప్రియ పైన అన్నాడు ఇక్కడ ఆ భక్త అనే మాట కూడా తీసేసి ఎస్ సచమే ప్రియ ఎవడైతే ఈ గుణములను కలిగి ఉంటాడో వాడు నాకు ప్రీతిపాత్రడు కాబట్టి ఈశ్వరుడు తనల్ని పొగుడుతున్నారా లేదా తనకి పూజ లేదా తనకి నైవేద్యం పెడుతున్నారా లేదా అని చూసుకోడు ఈ గుణాలు ఉన్నాయా లేదా అని చూసుకుంటాడు సో దాన్ని ఏం తెలిసిందంటే ఈశ్వరుడు ఒక వ్యక్తి కాదు ఇంపర్సనల్ అవేర్నెస్ ఆ చైతన్యమే వ్యక్తిత్వానికి అతీతమైన ఏ చైతన్యం గలదో ఈశ్వరుడు కాబట్టి మీరు కూడా చేతనులే మీరు చైతన్య స్వరూపులు ఎటువచ్చే ఆ చైతన్యంలో ఈ వ్యక్తిత్వానికి చెందిన మాలిన్యము ప్రవేశించి జీవేశ్వర భేదాన్ని భాసింపజేస్తూ కనుక మీరు కనుక మీ చైతన్యంలో అజ్ఞానం చేత కల్పితమైన మాలిన్యాన్ని తొలగించి వేస్తే మీకు ఈశ్వరునికి ఆ అప్పటికప్పుడు అనుభవాల్సి కనుక సద్గుణ ప్రాప్తియే ఈశ్వర ప్రాప్తి కాబట్టి చైతన్యములందు భాషించే మాలిన్యములను కడిగి వేసి వాటి స్థానంలో సద్గుణములను ప్రతిష్ఠించుట ఒకటే అది అది వేరు ఇది వేరు కాదు ఇప్పుడు ప్లేట్ని క్రీన్గా ఉండిట్లా చేయమంటే ఏం చేయాలి దాంట్లో ఉండే ఇంప్యూరిటీని కడిగేసి వాష్ చేసేసి ఇప్పుడు క్లీన్ అవ్వడానికి ఇంకా ఏదైనా చేయాలా ఏం చేయట్ కదా మీరు ఇంప్యూరిటీ ఎప్పుడైతే అదే క్లీను క్లీన్ అంటూ వేరే ఏమో క్లీన్ ఇస్ అ నెగిటివ్ కాదు ఇది పాజిటివ్గా అనిపిస్తుంది పాజిటివ్ కాదు నెగిటివ్ ఏమిటి అంతకుముందు ఉండేటువంటి మాలిన్యాన్ని తీసేస్తే దాని పేరే క్లీను ఇంకా వేరే క్లీనే ఉన్నాయి మాలిన్యం తీసేయటం ఓ పని క్లీన్ అనేది కొత్తగా పెట్టడం ఇంకో రెండు పనులు ఉన్నాయా లేకపోతే ఒకే పనులుందా ఒకే పని కాబట్టి సద్గుణ ప్రాప్తి అంటే ఆ అజ్ఞాన కల్పితమైన కొన్ని రోషములను తో రోసిపుచ్చుటయే సద్గుణ ప్రాప్తి ఆ సద్గుణ ప్రాప్తియే ఈశ్వరప్రాప్తి అని బోధిస్తో ఎస్ సచమే ప్రియ ఎవడైతే ఇటువంటి ఈ లక్షణములను కలిగి ఉంటాడో వాడు నాకు ప్రియుడు వాటిలో మొదటి లక్షణమేమనగా యస్మాోద్విజతే లోక చుట్టుముట్ట ఉండే జనులకు హృదయమునందు ఉద్వేగము కలుదనే విధముగా అంటే ఎంత సరళమైన విధంగా జీవించగలిగితే అంత మంచిది తనకంటూ ఒక ప్రత్యేకతను ఆ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నము సుతరాము చేయకుండా సింపుల్గా జీవించాలి దానికి ఓ కవి ఓ దృష్టాన్ని విశాడు కదన్నాడు నేను మందలో గొర్రెలా ఉండాలనుకుంటున్నాను అన్నాడు అంటే గొర్రెల మందు ఉంటుంది కదా ఆ మందలో ఓ గొర్రె ఉంది ఆ గుర్రెకి ప్రత్యేకత ఏమి అది మందలో భాగంగా ఉంటుంది తప్ప దానికి ప్రత్యేకత ఏమీ ఉండదు సో ఆ రకంగా అందరిలో నేను కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఒక మనిషి ఏం చేస్తాడు మందలో ప్రవేశించి ఈ మందలో నేను సెపరేట్గా స్పెషల్గా ఉండాలి నా కోసం ఒక ప్రత్యేకమైన కుర్చీ వేసి ఎత్తైన చోట కూర్చోబెట్టాలి ఇప్పుడు అప్పుడప్పుడు మీరు వినుంటారు న్యూస్లో సభ రాజకీయ సభ పెట్టినప్పుడు పెద్ద స్టేజ్ పెడతా దాని మీద పార్టీ కుర్చీలు వేస్తారు కానీ అవి చాలా ఉంటాయి అప్పటికప్పుడు ఇంకో మరి కుర్చీలు వేస్తారు ఈ కుర్చీల సంఖ్య ఎక్కువైపోయి ఆ బల్లలు అది ఊరికి కింద పడిపోయి ఆయన కింద ఎప్పుడైనా విన్నారా అంటే కలకంట ఒక ప్రత్యేక స్థానం కావాల్సిన వాళ్ళ సంఖ్య మరీ ఎక్కువైపోయినప్పుడు మీకు ఆ బల్లలు కూలిపోతూ ఉంటాయి తర్వాత రోడ్డు మీద వెళ్తుంటే ఫ్లెక్సీలు పెడతాను ఆ ఫ్లెక్సీలో పెద్ద ఫోటో ఒకటి కానీ ఆయన చుట్టూ తలకాయలు ఉంటూ పదిహేను ఒక పదిహేను ముప్పై తలకాయలు అంటే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాన్ని మనిషి చేస్తూ ఉంటాయి అది అది కేవలమో అజ్ఞానం ఒకటికే ఆ విధంగా చేయకుండా తనకంటూ ప్రత్యేకతను ఆపాదించుకోకుండా అలా కలుపుగోలుగా ఉంటూ ఎవరికీ ఏ ఉద్వేగమును కలిగించకుండా ఉండుతాను అది భక్తుని యొక్క ఒక లక్షణం యస్మాన్ లోద్విద్యతే లోక దీన్నే గౌడపాదాచార్యులు నేను నిన్న చెప్పేన ఇచ్చిన రీక్యాట్ గౌడపాదాచార్యులు దీన్నే జడవల్ లోక ఆచరే అన్నారు లోక అంటే లోకే లోకమునందు అయితే లోకం అని ఉన్నట్లయితే ఆ శ్లోకం ఎలా ఉందో నాకు గుర్తు లేదు లోకం అని ఉన్నట్లయితే లోకం ఉద్దిశ్య లోకమును ఉద్దేశించి జడు అనే ప్రవర్తించారు తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకునే ప్రయత్నం చేయకుండా జడు వలే ఉండిపోతే ఆ మందలో బొర్రె లాగా కలిసిపోయేట్లా ఉంటే దీని వలన ఎవరికీ ఉద్వేగము కలుగదు అంటే తన ఏ రకమైన అహంకారము లేకుండా అని అభిప్రాయం అలా ఎవడైతే ఉంటాడో వాడు ఈశ్వరుడు అత్యంత ప్రీతిపాత్రుడు అయిపోతాడు యస్మాోద్విజతే లోక య సహ మే ప్రియ అది నిన్ను చూశాం ఇంకా రెండవది లోకాన్నోద్విజతే చర్య ఆ జ్ఞాని జ్ఞానిన్నా భక్తుడన్నా ఒకటే జ్ఞాని కాకుండా భక్తుడు కాలేదు అజ్ఞానాన్ని అజ్ఞానం వల్ల వచ్చేది మూఢ విశ్వాసమే అవుతుంది తప్ప భక్తి కాదు జ్ఞాని కాకుండా భక్తుడు కాలేదు కాబట్టి తత్వం బాగా తెలిస్తేనే భక్తి బాగా పరిధలి అనివే ఈ జ్ఞాని అయిన భక్తుడు ఉన్నాడే జ్ఞాని భక్త అంట జ్ఞాని అయిన భక్తుడు ఆ భక్తుల యొక్క రక్షణను మనం చర్చిస్తూ ఉన్నాము ఈ జ్ఞాని అయిన భక్తుడు ఉన్నాడే ఆయన లోకాన్ని చూచి వెరవాడు ఉద్వేగం అంటే వెర్రచ్చూత తెలుగులో వెర్రచ్చూత అంట లోకానికి వెరవడు జ్ఞాని అన్నవాడు తిరిగివాడు కాదు అలా మెత్తగా ఉంటాడు సౌమ్యంగా ఉంటాడు పరుషంగా మాట్లాడు కాబట్టి లోకం ఎవరికి ఉంటుందంటే వాడు పిరికివాడు మీరు చూడండి కామ్గా సౌమ్యంగా ఉండి ప్రసన్నంగా ప్రేమగా మాట్లాడేవాడు ధైర్యం లేక పెద్ద పెద్ద కేకలు వేస్తూ జనాలందరినీ అల్లరి చేసేవాడు ధైర్యం ఉంటుంది ఎవరికి ధైర్యం ఉందని మీరు చెప్పండి ఎవరి వాడికి ధైర్యం గట్టిగా కేకలు వేసేవాడు ఉంటాడే వారి హృదయంలో పెరుకు ఉంటుంది ఈ జగత్తులో మానవ హృదయంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఏది లేదు అలాంటిది ఏమి ఉండదు సైకాలజీలో సైకాలజీలో ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఏమి ఉంటుంది సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు ఇంపీరియారిటీ ఏముంటుంది ఆ ఇంపీరియారిటీ ఎలా ప్రకటన అవుతుందంటే ముసుగు వేసుకుని మీకు బయటకు వాడు పైకి అందరికంటూ నేను సుపీరియర్ వాడు ప్రవర్తిస్తూ బయటకు అలాగనుకుంటుంది కానీ వాడి హృదయంలో ఉన్నది ఇన్ఫీరియారిటీయే ఉంటుంది కాబట్టి సో జ్ఞాను సౌమ్యంగా ఉన్నాడు కాబట్టి పిరికివాడని అనుకుంటే అంత పొరపాటు లేఖానికి పోతుంది రాముడు తిరిగివాడు కాదు రాముడు తిరిగివాడు అంటాడు రావణాసురుడు రాముడు తిరిగివాడు అంటే అప్పుడు సీతంతెప్పుడైనా రావణ ముందు నిలబడ్డా తిరిగివాడు అంటున్నావు కదా అతని ముందు నువ్వు నిలబడ్డావు ఆ చెప్పు నువ్వు ఒక్కసారి నిలబడవు ధనుస్సు బాణాలు పట్టుకునే ఛాలెంజ్ చేయి రాముడిని నిలబడు ఒక్క ఐదు నిమిషాలు నిలబడు నువ్వు ధైర్యవంతున్న వాళ్ళు నీ ఒక్కడుంటావు నువ్వు ఇంతవరకు రాముడి ముందు నిలబడలేదు కానీ రాముడు తిరిగివాడు అంటావు లేవన్నమాట తిరిగివాడు వెనకనే దశరథుడి చెప్పిన మాట మీద రాజ్యం నుంచి బయటకు వచ్చేశాడు అని రావణాసురుడి యొక్క లాజిక్తో వాడి వాడి తర్కం అలా ఉన్నావు అంటే సీతవాడు కాబట్టి దశరసిడి వాటిని పట్టుకుని బయటికి రాలేదురా నీ తర్కంలో దోషం ఉన్నది ధైర్యవంతుడు కనుకనే దశరథని మాటలు పట్టుకుని బయటకు వచ్చాడు పిరికివాడు కాబట్టి వెనక్కి రాలేదు శ్యాగం చేసిన వాడు ధైర్యవంతుడా కాబట్టి జ్ఞాని పిరికివాడు కాదు ధైర్యశాలి జ్ఞాని అసమర్థుడు కాదు అసమర్థుడు కాదు అసమర్థుడైతే భయపడతాడు లోకాన్ని జ్ఞాని అసమర్థుడు కాదు సమర్థుడుగా ఉంటాడు అతనికి అతనికి ఉండే సామర్థ్యం అతనికి ఉంటుంది కాబట్టి అసమర్థుడైతే లోకానికి భయపడాల్సి ఉంటుంది జ్ఞాని లోకానికి భయపడ్డాడు జ్ఞాని ప్రహ్లాదు ఉంటున్నాడు ప్రహ్లాదుడు భయపడ్డాడు హిరణ్యాక్ష హిరణ్యక శికుడికి భయపడ్డాడు చంపే చంపించేస్తాను నేను వీళ్ళందరూ నా దగ్గర ఈ శంకర్లు ఉన్నారు వీళ్ళతో చెప్పి నీ ప్రాణాలు నేను తీయించేస్తానని భయపెడతాడు భయపడ్డాయని ప్రహ్లాదు ఏం భయపడ్డాయి ఈ కింకర్లు ప్రహ్లాదు కొండ మోసపోయి కిందకి తోసిద్దారు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారు వాళ్ళు భయపడతారు ఇక్కడ తోసేస్తో అరే మన కాళ్ళు జారి కొనం పడతారేమో అని వాళ్ళు భయపడతారు తప్పితే ఆయనేం భయపడతారు ప్రహ్లాదు భయపడ్డా అలాగే ఆయన్ని విష సర్పాలతోటి కనిపించేటువంటి ఆ విష విష సర్పాలని హ్యాండిల్ చేసి వాడు భయపడుతూ హ్యాండిల్ చేసేస్తారు ఎందుకంటే ఆ పాము పొరపాట్లు తనని కాటువేస్తే తను తెలుసుకుంటానండి భయపడతాడు తప్ప ప్రహ్లాదు భయపడ్డాడు ప్రహ్లాదుల్ని భయపడదామని ట్రై చేస్తాడు హిరణ్యకృష్ణుడు భయపడ్డాడు అప్పుడు హిరంజ్ జకృష్ణుడు అడుగుతాడు ఎలాంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది బాగా నీకు ఎక్కడి నుంచి మనోబలం బలం అంటే మనోబలం ఫిజికల్ బలం కాదు ప్రహ్లాదు నుంచి సరంత ఉంటాడు ఐదేళ్ళు వెళ్ళాడు అడిగి బలమే ఉంటుంది బలం అంతా హిరణ్యషుకుడిదే నీకు ఈ బలం అంటే మనోబలం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతాడు అడిగితే అప్పుడు ప్రహ్లాదు చెప్తాడు బలయుతులకు దుర్బలులకు బల మెర్మడు అంటే ఎవడైతే బలము గలవారికి బలము లేనివారికి కూడా బలమే అయి నీకు నాకు బ్రహ్మాదులకు బల నిర్మడు రాణులకును బలమెవ్వడు అట్టి విభుడు బలమసు అని అంటాడు రాక్షసరాజ నీకు నాకు బ్రహ్మాదులకి సకల పురాణులకి బలం ఉన్న వాళ్ళకి బలం లేని వాళ్ళకి అందరికీ ఆ మనోబలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుడే నా యొక్క బలము అని సమాధానం చెప్తాడు ఆయన భయపడ్డాడు కిరణ్య రష్ముడే భయపడతాడు చూసి ఈ వీడి మూలంగా నేను రెచ్చిపోతానేమోనని కిరణ్య రష్ముడే భయపడతాడే తప్ప ప్రహ్లాదు భయపడ్డు జ్ఞాని యొక్క లక్షణం అలా ఉంటుంది జ్ఞాని భయపడ్డాడు ఎందుకు భయపడ్డంటే యద్భయాతి వాతోయం సూర్యస్తపతి యద్భయా అని భాగవతంలో ఉంటారు తైత్రియోపనిషత్తులో భేషాస్మాద్వతే ఈ గాలి ఏ ఈశ్వరుని యొక్క అదుపాజ్ఞలకు లోబడి వీచుచున్నదో సో భీషోదేకి సూర్య సూర్యుడు ఏ ఈశ్వరుని అదుపాజ్ఞలతో లోబడి ఉదయిస్తున్నాడో సో ఆ విధంగా వర్ణిస్తాడు సో అటువంటి ఈశ్వరుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్న వాడికి ధైర్యం తప్ప భయమేముంటుంది కనుక జ్ఞాని భక్తులకు భయం అనేది ఉంటుంది జ్ఞాని ఎన్నడూ భయపడతాడు కనుక లోకాన్నోద్విజతే చ జ్ఞాని ఇప్పుడు భయము అంటే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది జ్ఞానిక ఉండదు ఎందుకు ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అది మనకు ఉంటుంది జ్ఞానికు ఉండదు ఎందుకుంటుంది మనకి మనం ఎవడైనా పడతాడేమో మనకి ఏదైనా హాని చేస్తాడేమో ఎవడైనా అని మనం భయపడుతూ ఉంటాం జ్ఞానికి దేహాభిమానం ఉండదు దేహము మేము కాదు అనేటువంటి దర్శనంలో ఉంటాడు దయము చిందంత శస్త్ర ఆత్మనిష్ఠుడై ఉంటాడు ఆత్మస్వరూపానికి వినాశం లేదు కాబట్టి శస్త్రములు ఆత్మస్వరూపాన్ని ఛేదించలేదు నయనం చెందంతి శస్త్ర ననం దహతి పాపక ఇప్పుడు దేహాన్ని కాల్చేస్తుంది కానీ ఆత్మస్వరూపాన్ని కాల్చలేదు నైనం క్లేదయం చాప నయనం శోషయతి మారుత ఏదో అటువంటి ఆత్మనిష్ఠుడైనటువంటి జ్ఞానికి భయానికి హేతువే లేదు కనుక జ్ఞాని లోకానికి వేరావాదు ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని యొక్క స్వరూపాన్ని నిర్భయత ఎలా వర్ణించారంటే చేప సముద్రంలో ఉంటుంది సముద్రము చాలా విశాలమైనది దాని లోతు కానీ దాని వైశాల్యం కానీ ఊహకండవు కానీ చేప సముద్రానికి భయపడదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చేప సముద్రంలో జ్ఞాని ఆ విధంగా ఇంతటి విశాలమైనటువంటి జగత్తులో చేప సముద్రంలో ఉన్నదే చాలా కంఫర్టబుల్గా ఉంటాడు తప్పిస్తే భయపడదు కానీ అజ్ఞాని సంసారానికి జగత్తుకి భయపడుతూ బతుకుతాడు అజ్ఞాని ఎప్పుడూ భయపడుతూనే ఈ భయాన్ని కొంత విశ్లేషిద్దాము మనం అనుకున్నాము విశ్లేషిద్దామే సో జ్ఞాని యొక్క స్వరూపాన్ని గమనించేప్పుడు జ్ఞాని భయపడదు అయితే ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అనేది జ్ఞానికి ఉండదు ఎందుకంటే దేహమునందు ఆత్మాభిమానము లేదు కనుక ఫిజికల్ ఇన్సెక్యూరిటీ అంటే భౌతికంగా నాకేదైనా హాని కలుగుతుందేమో అనేటువంటి భయము జ్ఞానికి ఉండదు అని మనం అనుకున్నాము అయితే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ లోకము లోకమంత జనులు జ్ఞానికి ఫిజికల్గా హాని చేయలేకపోవచ్చు కానీ జ్ఞాని మీద నిందారోపణ చేస్తే దానికి భయపడతాడేమో జ్ఞాని సాధారణంగా లోకంలో ఈ మధ్య కాలంలో ఈ స్టింగ్ ఆపరేషన్స్ అని మొదటి ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ మ్యూచువల్ థింగ్ ఇటీ అది ఎలాగంటే ఇప్పుడు ఓ స్వామి ఉంటాడు ఆ స్వామికి తన తన పేరు తన ప్రతిష్ట లోకంలో బాగా ప్రచారానికి రావాలనేటువంటి ఒక ఒక వ్యసనం తప్పుకుంటుంది అదొక వ్యసనం ఎడిక్షన్ సిగరెట్ తాగడం ఎలాంటిదో అలాంటిదే అది కూడా లోకప్రియత్వం కావాలి తాను సమాజంలో బాగా పేరు ప్రతిష్టలు సంపాదించేసేయాలి అంటే ఎలా వస్తాయి పేరు ప్రతిష్టలు ఆల్రెడీ పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వెళ్తారు సమాజంలో వాళ్ళకి సెలబ్రిటీస్ అనగా వాళ్ళందరూ వచ్చి ఈయన కాలకి మొక్కేస్తే ఈయన పేరు ప్రతిష్టలు మరింత పెరిగిపోతాయి అది ఆ వ్యసనంలో పడతాడు మనిషి స్వామి ఎప్పుడైతే ఆ వ్యసనంలో పడతాడో ఈ సెలబ్రిటీస్ అందరూ వచ్చి మొక్కేస్తూ ఉంటారు డబ్బు బాగా ఇబ్బడి ముబ్బడిగా డబ్బు పోగుపడుతుంది అదంతా చూసేప్పటికీ ఈ ట్వంటీ ఫోర్ సెవెన్ ఛానల్స్ ఉన్నాయి ఇవి తెలుగు భాషలో ప్రపంచంలో ఉండే సకల భాషల్లో అన్నిటికంటే ఎక్కువ ఛానల్స్ తెలుగు భాషలో ఉన్నాయి ఇది రికార్డు నిజంగా వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ దట్ రికార్డ్ తెలుగు భాషలో ఉన్న ట్వంటీ ఫోర్ ఛానల్స్ ప్రపంచంలో ఎక్కడ ఏ లేదు రియల్ ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి ఇంగ్లీషు వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఒకటే కాదు స్పానిషు అవి ఉన్నాయి మెయిన్గా ఇంగ్లీషు మీకు ఇంగ్లీష్ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ ఎన్ని ఉంటాయని అంటున్నారు ఎంఎస్ఎల్బీసీ ఒకటి ఏబిసి ఒకటి సిఎన్ఎల్ ఫాక్స్ నాలుగు లోకల్ ఒకటి వేసుకోండి ఐదు అంటే పీబీఎస్ అని ఒకటి నేను నాకున్న తెలివిదాన్ని ఉపయోగించి లెక్కబడితే ఆరు వచ్చాయి మామూలుగా అమెరికాలో ఉన్నవాళ్ళని అడిగితే వాళ్ళు ఆరు కూడా చెప్పలేదు నేను అమెరికాలో అంతా పరిశీలిస్తూ ఉంటానమని నేను చెప్పాను ఆదుకో వాళ్ళకి ఆదు ఉన్నాయూ వాళ్ళైతే సీఎన్ఏలు పాక్సులు ఉండే ఇంకా ఆరు మీరు తెలుగు ఛానల్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ ఏదో ఏదో ఒక సృష్టించుకుంటూ పోవాలి ఇంకా వార్తలు లేవు వీళ్ళు ఏం చేస్తారంటే స్వాములంతా ఓ స్పింగ్ ఆపరేషన్ ఒకటి చేసి ఆయన ఏదో బాత్రూంలో ఉన్నప్పుడు ఫోటో తీసాది ప్రచరించటమో ఇలాంటి పిచ్చి పనిగో చేస్తూ ఉంటాడు దాన్ని చూసి స్వామి భయపడతాడు భయపడతాడు అంటే అజ్ఞానం ఇంట్ చేసి ఆపరేషన్ చేసి ఇందులో భయపడడానికి ఏ కాదండి మీరు మీరేమో ఏవేమో చేస్తున్నారని చెప్పేసి లోకానికి తెలుసుకోకం తెలుసుకోండి తెలుసుకోండి తెలిస్తే ఏం చేస్తారు జనులు నింద వేస్తారు వేణి నింద ఓ జ్ఞానం అన్నాడు ఓ మహాత్ముడు అన్నాడు మన్ నిందయా ఎది జన పరితోషమేంటి సో నన్ వయత్న సులభోయం అనుగ్రహోయమే అన్నాడు ఇప్పుడు జనులకు సంతోషం నన్ను నిందించటం ద్వారా జనులకు సంతోషం కలిగే పక్షంలో ఆహా ఇది ఎంత మహాత్ము్యం నేను ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండానే జనానికి సంతోషాన్ని కలిగించి నేను గొప్ప పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నాను అన్నాడు జ్ఞానం కాబట్టి అపవాదు వేస్తాడు అంటే అబ్బో అంతకంటే వేరే పుణ్యం లేదు ఎందుకంటే మన మహిమని మన గొప్పతనాన్ని పది మందిని చెప్పుకుంటే మనకున్న పుణ్యం ఇంతా ఖర్చు కీర్తి ప్రతిష్టల రూపంగా ఖర్చు మన గొప్ప మన గొప్పతనాన్ని ఎవళ్ళు చెప్పుకోవట్లేదంటే మన పుణ్యం మన దగ్గరే అలాగా బలంగా స్థిరంగా నిలిచి ఉంటుంది మన గురించి అపవాదలు నిరాపనిందలు వేశారంటే అంతకంటే భాగ్యం అదే కాదు మరొక ఇప్పుడు ఇప్పుడు జ్ఞాని ఇంకేం భయపడతాడు సో కాబట్టి జ్ఞానికి జనులు నిందిస్తారు అనేటువంటి మెరపు ఉండదు అంచేతనే జ్ఞానులు భయపడడం లోకాన్ని మిజతే చబట్టి ఈ విధంగా జ్ఞాని లోకానికి సమాజానికి జనులకు వాళ్ళ యొక్క స్థుతి నిందలకు వాళ్ళు ఏదో హాని చేస్తారేమో అనే ఫిజికల్ ఫిజికల్గా తనకి హాని చేస్తారేమో అనే భయము ఇవేమీ జ్ఞానికి ఉండదు ఇంచేతనే ఈ సెక్యూరిటీ ఏది ఉంటుంది చూడండి ఈ గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ ఇస్తూ ఉంటారు ఆ సెక్యూరిటీ కావాలని ఎవడైనా అడిగాడంటే వాడు ఇన్సెక్యూర్ అని అర్థం ఎవడు అడుగుతాడు సెక్యూరిటీ కావాలని సెక్యూరిటీ లేనివాడు ఇన్సెక్యూర్ అంటే భయము గలవాడు మాత్రమే నాకు సెక్యూరిటీ కావాలి అని భయం గలవాడు జ్ఞాని ఎలా అవుతాది భయానికి జ్ఞానానికి బహుదూరము ఎనీవే లోకాన్నోద్విజతే చహ ఇక హర్ష అమర్ష భయ ఉద్వేగి మొత్త ఈ నాలుగు జ్ఞానియందు ఉండవు జ్ఞాని అన్నా భక్తులున్నా ఒకటే ఇది అవడానికి భక్త లక్షణమైనా నేను జ్ఞాని అంటున్నాను రెండింటికి తేడా ఏం లేదు కాబట్టి భక్తునికి ఈ నాలుగు ఉండవు ఏమిటా నాలుగు వాటిలో భయం ఒకటి ఈ పై శ్లోకం పై భాగం అంతా భయాన్ని గురించి కలుక నేను ఇప్పుడు ఆ భయాన్ని కొంత విశ్లేషణ చేస్తా భయము భయము అంటే ఫయర్యర్ దాన్ని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నిజానికి మన జీవితంలో మనం చేసే పనులన్నింటి వెనుక ఆ భయ భావన మనిషి భయం కారణంగా దేవుణ్ణి పూజిస్తారు మతానికి ఫౌండేషన్ భయమే ఫౌండేషనే భయం కాబట్టి మతానికి భయం లేనే మతం భయం మీద ఆధారపడి మతం అభయాంజనేయ స్వామి అంటాడు అభయాంజనేయ స్వామి అంటున్నాడంటే వాడు మీరు గమనించాల్సి ఉంటుంది మీరు వాడు క్వశ్చన్ వేసుకుని సిద్ధపడాలి మేము క్వశ్చన్ వేయడానికి మేము సిద్ధంగా లేవంటే నేను మాట్లాడేది ఏమంటుంది ఇంకా ఆంజనేయ స్వామి అభయాన్ని ఎందుకు అభయం మాట మీకు వచ్చింది ఇందుడికి భయం ఉంది కాబట్టి మతం భయం మీద నిలబడి ఉంటుంది అధ్యక్ష భయము భక్తి కాబట్టి ఇప్పుడు ఏమిటి ఉండాలి ముందు ముందే ఉండాలి భక్తు ఉండాలా భయం ఉండాలా భయం ఉండాలి భయం ఉంటే భక్తులు వాడికి భయభక్తులు లేవు భయము భక్తి చదువు సంఖ్య నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను నేను ఒకసారి జపం చేస్తున్నా మాల గట్టిగా తిప్పేస్తున్నా సుబ్రహస్ గారు గురువు గారు వారు వచ్చారు వారు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి పరీక్ష ఉందా నీకని అడిగాను పరీక్ష పరీ పరీక్ష పరీక్షలు ఉన్నాయి హై స్కూల్ అంటే ఉండడా మరి ఏమిటి మాలంతాలా తిప్పేస్తున్నాం ఇందాక వెళ్ళేప్పుడు మాలే తిప్పుతున్నాం ఇప్పుడు వచ్చేప్పుడు మాలే తిప్పుతున్నాం మరి రేపు మాట ఏమిటని అడిగాను అంటే పర్వాలేదు చదువుకుంటా అప్పుడు నాకు ఆయన ఒక సూత్రం చెప్పారు చూడు చదువు సంధ్య అని ఉంటుంది చదువు సంధ్య ముందు చదువు తర్వాత సంధ్య ముందు సంధ్య తర్వాత చదువు కాదు ఓకే అని వింటాయండి భయము భక్తి ముందు భయము తర్వాత భక్తి ఎనివే ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి మీరు భయాన్ని అర్థం చేసుకోవాలి అంటే నేను కొన్ని మౌలికమైన ప్రశ్నలను కొన్ని లేవనెత్తాల్సి ఉంటుంది కొంత మౌలికమైన విశ్లేషణ నేను చేయాల్సి ఉంటుంది మీరు దానికి సిద్ధంగా ఉన్నట్టు అని నేను ఉన్నారని నేను అనుకోవచ్చా లేకపోతే మా మాట్లాడుతున్నాడు యువతి రానుకుంటారండి మీరు అనుకున్న మీరు అనుకుంటున్న ఒక పడికట్టు విధానం ఏదైతే ఉంటుందో నేను ఆ విధంగా దానికి విశ్లేషణ ఏముండదు దానికి దాంట్లో విశ్లేషణ ఏముంటుంది దాన్ని పురాణ కాలక్షేపం అవుతారు అంటే నేను కొంచెం ఏమో చెప్తూ ఉంటాను మీరు వినేసి చక్కగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి కొడుకుంటాను అది కాదు విశ్లేషణ అంటే సమ్ ఫండమెంటల్ క్వశ్చన్స్ని మనం రేస్ చేస్తాం ఇక్కడ అసలు మనిషికి భయము అసలు భయము ఎలా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు నడిచి వెళ్తున్నారనుకోండి అడ్డంగా కోతు వచ్చిందనుకోండి కోతు మీద పడిందంటే అది కడిచిందంటే లేనిపోయిన సంస్థలు అని వస్తుంది అదే పిచ్చి కుప్పొచ్చిందనుకోండి అప్పుడు మీరు దానికి దూరంగా వెళ్తారు దాన్ని దాన్ని ఏమనాలి మీరు నాకు సమాధానం చెప్పాలి మీరు ఆలోచన చెప్పాలి ఉంటే ఏదో హఠాడుగా చెప్పడం కాదు ఆ పిచ్చి కుక్కకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అది భయం అంటారా తెలివితేటలు అంటారా అది భయం కాదు అది భయం కాదు తెలివితేట ఎందుకంటే పిచ్చి కుక్క కరిచిందంటే బొడ్డు చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు చేయించుకోవాలంటే అక్కడ ఎక్కడికో వెళ్ళి ఇంక ఏ పని ఉండదు ఇంకా ఆ పనే చేసుకో చూసాం రోజులు అన్ని పనులు మానేసే ఆ పనే చేయాలి అంతే దానికి దూరంగా ఉండడమే శ్రేష్టం దాన్ని భయం అనుకో కులిత వీడు క్యాలెండర్ చూసి క్యాలెండర్ కాదు న్యూమరాలజీ చూసి ఈ అంకెల ప్రకారం నాకు రెండు వేల పద్నాలుగులో కలిసి రాదా అని ఆలోచన లెక్కలు వేస్తున్నాడు అనుకోండి న్యూమరాలజీ అక్కడ పుస్తకం అంటే ఎదుర్కొన్నా పెట్టుకుని కౌంటర్ చేసుకున్నాడు అనుకోండి దాన్ని తెలిపేట్లు అంటారా భయం అంటారా చూశారా మీరు చాలా బుద్ధిమంతులు మీ విజ్ఞానానికి వ్యవహార ఎందుకంటే లోకంలో దేనిని భయమని లోకంలో ప్రచారంలో ఉంటుందో అది భయం కాదు అది ఇంటెలిజెన్స్ ఇట్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఏది ఇంటెలిజెన్స్ తెలివితే అట మీరు క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు గురువు ఎక్కడున్నాడు కుదుడు ఎక్కడున్నాడు కుదుడు శనికే చూస్తున్నాడు శని రాహుల్కే చూస్తున్నాడు అని కాలకులేషన్స్ కాబట్టి శని రాహుల్కే సృస్తాడా ఏమన్నా మాట అండి శని రాహుల్కే చూడడం ఏంటండి నాకేమీ అర్థం కాలేదు ఆ భాష ఆ భాషలో ఇంకేదో రహస్యం ఏదో ఉండి ఉండాలి నాకైతే అందరూ సూర్యుడి చేసి చూసుకోను చూడుకున్నాను ఎందుకలా తిరుగుతున్నారేమో నేను అనుకుంటున్నాను వాటి వాళ్ళు ఇదంతా వాళ్ళు లెక్క వేస్తారు లెక్క వేసి క్యాల్కులేట్ చేసి నీకు రెండు వేల పద్నాలుగులో అక్టోబర్లో నీకు అనారోగ్యం చేస్తుంది అంటో అనారోగ్యం అరవై ఏళ్ళు వచ్చిన వాడికి చేసుకునే ఉంటుంది అక్టోబరే కానక్కర్లే జూలైలో కూడా చేస్తుంది మరి ఇన్సూరెన్స్ పాలసీ కొనుక్కలేదే గురించి అది తెలిటాటంటారా భయం అంటారా అది భయం ఇన్సెక్యూరిటీ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ మానసిక భయం ఈ భయము ఉన్నవాడు యథార్థమైన భక్తుడు కాలేదు ఇది మతం కాదే ఇది తత్వం ఫిలాసఫీ మతంలో భయం ఉండాలి నేను ఒక యథార్థమైన ఘటన చెప్తా రాజమండ్రిలో ఏదో సభకి రమ్మంటే నేను ఏదో అనుకున్నా అనక్స్పెక్టర్ నేను ఎల్లగా అవాయిడ్ చేస్తాను రాసే చెప్తూ అనుకోకుండా అక్కడ సభలో వేదిక మీద నేను గంటసేపు ప్రసంగం చేయాల్సి వచ్చింది ఈశావాస్యం నిరకు సర్భం నా టాపిక్ ఆ ఆర్గనైజర్ నా దగ్గరికి వచ్చి ఆర్గనైజర్ పెద్ద అధ్యక్షుడు నాకు ఆవేళ రైల్వే ఖర్చులు నా సంభావన ఇవ్వాల్సింది ఆయనే ఆయన నా దగ్గరికి వచ్చి కాబట్టి ఈ జనంలో బహుత్వం లేకుండా పోయాయి కొంచెం మీరు చెప్పండి అని పోయాడు అంటే నేనన్నాను ఏమండి నా టాపిక్ ఈశావాస్యంగం సర్మం కదా మళ్ళీ మీరు ఈ భయాన్ని చెప్పమని కోరుతున్నారు ఇద ఉంది అంటే ఈశావాస్యమేలా ఉపనిషత్తు అన్న వేదాల్లో భయాన్ని చెప్పారు కదా అది చెప్పు లేదు అంటే నేను నా వేదాల్లో భయాన్ని చెప్పారండి మీకేమన్నా చెప్పారండి నాకెక్కడా కనపడలేదు అలాగా నా టాపిక్లో అదేం ఉండదు మీరు ఇంక ఇప్పుడు నాకు టాపిక్ నిర్దేశించద్దు నేను హైదరాబాద్లో రైలు ఎక్కి ముందే నాకు టాపిక్ నిర్దేశం అయినది నాకు తోచింగ్ నేను చెప్తాను మీరు వినండి అని చెప్పాను ఆఖరికి నేను అదే చెప్పాను ఈ మోస్ట్ అన్హ్యాపీ ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో భయపడాల్సిందేమీ కాబట్టి లోకంలో పీపుల్ ఆర్ లైక్ గ్యాట్ నీకు ఈ అనౌన్స్మెంట్లో అవి చేస్తాను నువ్వు ఇవి పూర్తి చేస్తే మీ కోరికలు నువ్వు చేయకపోతే మటుకు నీకు పంపలు అడుగులు పోతాయి అని కూడా తల శ్రుతులు కూడా అలా వినపడతాయి ఇది మూడుసార్లు పట్టిస్తే స్వర్గలు ఒక అనిపోతాడు ఒకట ఒకసారి పఠించి విధి పెట్టేస్తే నరకానికిపోతాడు అని అసలు ఏమీ చదవని వాడు బానే ఉంటాడు ఒకసారి చదివిన వాడు నరకానికి పోతాడు ఇది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఉన్నంత వరకు వాడు ఆత్మజ్ఞాని కాదాలడు వేదాంతుల పరిభాషలో వాడు భక్తుడే కాదు అసలు సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ ఉంటే అది భక్తికి కొరత అది లోటు ఆ సైకలాజికల్ ఇన్సెక్యూరిటీని అండర్స్టాండ్ చే అర్థం చేసుకుని దాని నుంచి బయటపడాల్సి ఉంటుంది ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా మీ హృదయంలో ఏదైనా ఒక భయం ఉండొచ్చు తప్పేం కాదు భయం ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే మన కండిషనింగ్ అలా ఉన్నది మన జీవితంలో మనకు ఉండే కండిషనింగ్ అలా ఉన్నది ట్రెడిషనల్గా మనం చాలా కండిషన్డ్ లైఫ్ని లీడ్ చేస్తాం కల్చరల్గా కూడా చాలా పవర్ఫుల్ కండిషనింగ్లో మనం జీవిస్తూ ఉంటాం రిలీజియస్ కండిషనింగ్ ఉంటుంది సంప్రదాయం పేరుతోటి స్ట్రాంగ్ కండిషనింగ్లో వీడు బతుకుతూ ఉంటాడు ఈ కండిషనింగ్ మూలంగా సైకలాజికల్ గా ఇన్సెక్యూరిటీలో పడిపోతాడు మనిషి మనం అసలు అలాగా మన జీవితమే అలా ఉంటుంది మీరు గమనించండి భయహేతువులు మొట్టమొదటి భయ హేతులు వేదాంతులు వేదాంతంలో చాలా అద్భుతంగా దాన్ని ప్రవచిస్తారు ద్వితీయాద్వై భయం భవతి ఉపనిషత్తులు ఉపనిషత్తు రెండవది మీరు భావన చేస్తున్నంతసేపు మీకు భయము తప్పదు రెండవది ఇప్పుడు మీరు ఆలోచించండి మీరు అర్ధరాత్రి నిద్రలు వేచ్చారనుకోండి నిద్ర లేచినప్పుడు ఏదో మంచిగా తాగాల ఏదో నిద్రలేస్తారు మళ్ళీ పడుకోవాలి ఈ లోపల మీరు ఒంటరిగా ఉన్న సందర్భంలో ఏమిటో ఒంటరిగా ఉన్నాను ఇప్పుడు ఏది తెలియనైనా ఏదైనా వచ్చిందంటే నా బతికేమవుతుందని దెయ్యం గుర్తొచ్చిందనుకోండి అందులో ముఖ్యంగా దెయ్యం సినిమాలు బీస్ సార్ బాధ రెండు దెయ్యం అప్పుడే చూసి అది గుర్తొస్తుంది దెయ్యం ఈ లోపల ఎక్కడో ఎక్కడెక్కడ అనేదో సౌండ్ వస్తుంది ఏదో సౌండ్ వస్తుంది ఏదో సౌండ్లు ఉంటాయి కదా అది వినపడి ఎవళ్ళో నడుస్తున్నట్టు దెయ్యం ఉన్నట్టు వీడికి భయం వస్తుంది అప్పుడు వీడి భయం ఎలా వేస్తుంది ఇంకెవళ్ళో నేను కా పిల్ల ఇంకొకళ్ళు కూడా ఉన్నారని భయం వేస్తుంది ద్వితీయ భయం పవతి అన్నదానికి చక్కటి దృష్టాలు మీరు గమనించారో రెండవది ఉంటే మీకు భయసేతు అవుతుంది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ అంతా కూడా ఆ ద్వితీయ భావన ద్వైతం నుంచి పుడుతుంది ఈ ద్వైతం అనేది మన హృదయంలో ఎలా ఉంటుందంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు ఫ్రాగ్మెంటేషన్ రూపంలో ఉంటుంది ఇది చాలామంది ఏమనుకుంటారు ద్వైతం అంటే ఒక రకమైన పూజను అద్వైతం అంటే మరో రకమైన పూజ అనుకుంటారు వీళ్ళు ద్వైత మఠం అదే అద్వైత పూజలు ఓ రకంగా చేస్తారు అక్కడ పూజలు ఇంకో రకంగా చేస్తారు మీరు చూస్తే రెండు ఇద్దరూ ఒకే రకంగా చేస్తూ ఉంటారు పూజలు విగ్రహాలు మారుతూ తప్ప పూజలు ఒకే రకంగా పోతూ ఉంటాయి ద్వైతంలో అయితే విష్ణు పూజలు బాగా పకడ్బండిగా చేస్తూ ఉంటారు అద్వైతంలో అయితే శివలింగం పెట్టి అభిషేకాలు చేస్తూ ఉంటారు మొత్తానికి పూజా విధానం మారింది తప్ప ఈ అప్రోచే ద్వైతం అద్వైతం ఇట్స్ లైక్ దాట్ దాన్ని ఆ లెవెల్లో దాన్ని ఫిక్స్ చేసి కూర్చోకూడదు ద్వైతం అన్నా మనలోనే ఉంటుంది అద్వైతం అన్నా మనలోనే ఉంటుంది మానవ జీవితానికి సంబంధించిన విషయాలు అవేవో మఠాలకి పూజలకి సంబంధించిన ఆచార్యులకి పీఠాధిపతులకి మఠాలకి సంబంధించిన విషయం కాదండి ఇది మన జీవితానికి సంబంధించిన విషయం ఉపనిషత్తు గీత చదవటం అంటే జీవితం అనే పుస్తకాన్ని చదవటం దాన్ని అలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మన జీవిత మన హృదయాన్ని మీరు చదవండి కొన్ని కొన్ని క్వశ్చన్స్ లేవనొచ్చు కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి కానీ మీరు మానసికంగా సంశుద్ధులే ఉండాలి మాట చెప్పాను మళ్ళీ చెప్తాను ఇప్పుడు మన హృదయంలో ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక కోసం ఉంది మన సైకాలజీలో ఫ్రాగ్మెంటేషన్ అంటే భేద బుద్ధి మొక్కలు మొక్కలు బుద్ధి ఫ్రాగ్మెంటేషన్ అంటారు అది భేదబుద్ధి దానికే ద్వితీయము అనేది దాని నుంచే భయం ఉంటుంది ద్వితీయానికి భయం భక్తుంది మీకు దృష్ట్యాంతం చెప్తాను చూడండి నేను బ్రాహ్మణుడను అని అన్నాడనుకోండి అహం బ్రాహ్మణ అన్నాడనుకోండి ఇప్పుడు మానవాళి అంతా కూడా రెండు మొక్కలు అయినాయి ఒక మొక్క బ్రాహ్మణుడు రెండో మొక్క అబ్రాహ్మణుడు ఆ రెండు మొక్కల్లో నేను ఒక మొక్కకు చెంది ఉంటా దీని ఫ్రాగ్మెంటేషన్ ఈ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కడ ఉంటుంది చుట్టూ ఉంటుందా చుట్టూ ఏముంటుందో చుట్టూ ఉండేదేదో ఉంటుంది చుట్టూ మనుషులు ఉంటా మనుషులందరూ ఇన్సెక్యూర్గాను అన్హాపీగానూ ఉంటారు మనుషులందరూ కూడా ఇన్సెక్యూర్ అండ్ అన్హాపీగా ఉంటారు పార్సీగుట్టంలోనూ అలాగే ఉంటారు జూబ్లీ హిల్స్లోనూ అలాగే ఉంటారు అర్థమైంది పాయింట్ అర్థమైందా కాబట్టి చుట్టూ ఉండదు ఫ్రాగ్మెంటేషన్ ఫ్రాగ్మెంటేషన్ మన హృదయంలో ఉంటుంది సైకలాజికల్గా ఉంటుంది ఫ్రాగ్మెంటేషన్ ఒకటంటాడు నేను పంజాబీ అంటాను మొత్తం భారతదేశాన్ని అంటేనే అక్కడ పంజాబీ అన్నాడంటే భారతదేశం బయట సంబంధం ఏంటంటే భారతదేశాన్ని వాడు రెండు మొక్కలు చేసిపెట్టాడు పంజాబీ నాన్ పంజాబీ అని రెండు మొక్కలు చేసిపెట్టాడు ఫ్యాగ్మెంటేషన్ ఎప్పుడైతే పంజాబీ నాన్ పంజాబీ అని ఉంటుందో దట్ బికమ్స్ అది సైకలాజికల్ ఇన్సెక్యూరిటీ కలుగుతుంది వాడు సపోజ్ పది మంది పంజాబీల మధ్యలో ఉండాలనుకోండి ఆ బాగుంది కంఫర్ట్ గా ఉందనుకుంటాడు కానీ వీటి చుట్టూ ఎప్పుడు పంజాబీలే ఉండాలంటే కుదరదు కదా అప్పుడప్పుడు మద్రాసీలు ఉంటారు అప్పుడు వీడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది వీళ్ళు తమిళలో మాట్లాడేసుకుంటే వాడు చాలా అంత ఉందే ఇన్సిక్యూర్గా ఫీల్ అవుతాడు కాబట్టి ఫ్రాగ్మెంట్ ఫ్రాగ్మెంటేషన్ సైకలాజికల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే భావనాత్మకంగా ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉంటాడు వీడు నేను బ్రాహ్మణుణ్ణి అంటే ఆ బ్రాహ్మణులందరూ ఉన్నారు బ్రహ్మతం పరాదా దోన్యత్ర ఆత్మనో బ్రహ్మదేగా వినుంటారు మైత్రేయ బ్రాహ్మణులు క్షత్రం తం పరాదాత్ యోన్యత్ర ఆత్మన క్షత్రం వేట కాబట్టి ఫ్రాగ్మెంటరీ థింకింగ్ అంటే మొక్కలు ముక్కలుగా ఆలోచించేటువంటి లక్షణము అది ఇన్సెక్యూరిటీకి భయానికి మూల కారణం తర్వాత ఎప్పుడైతే నేను ఒక మొక్కనై ఉంటానో ఈ మొక్క అయిన ఈ ఫ్రాగ్మెంట ఒక చిన్న ఖండితమై ఉంటాడు ఖండితమైన భావన గలవాడు కొత్త కొత్త ఖండితాలను సృష్టిస్తూ